తండ్రి మీకు పొందరాల సర్వోన్నత స్తోత్రాలైనా ఈ ఉదయం చింత మొలక కాపాడడానికి మీకు పొందరాలు ప్రభావ ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడుతుండగా అతను మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి నైనా మీరాక సిద్ధపరచుకోమని ఓ ప్రభావ మీ యొక్క జ్ఞానం తండ్రి చింత మరి కొలస రాష్ట్ర పత్రికలో మేము చూస్తా ఉన్నాం ప్రభా కాబట్టి నైనా మాకు అనుగ్రహించండి జ్ఞానం లేకపోతే ప్రభావ మేము ఈ లోకల్లా జీవించలేము మీలోనే సమస్తం జ్ఞానం ఉంది కాబట్టి ప్రభావ మిమ్మల్ని ఆశ్రయించామో మా తను మాట్లాడని జ్ఞానం అనుగ్రహించి మహిమను తమని ఈ శ్రీ కృష్ణాను ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని వాక్యం మన జీవితాలలో ఎందుకంటే ఈ శరీరానికి ఆహారం ఎంత ప్రాధాన్యత ప్రాధాన్యమైందో జలము ఎంత ప్రాధాన్యమైందో గాలి ఎంత ప్రాధాన్యమైందో నీ అంతరంగ పురుషుడు నీ ఆత్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇవాల్ వచ్చింది ఆహారం అది జీవాహారం కాబట్టి అంతరంగ పురుషునికి జీవాహారం లేకపోతే బలహీనుడు అయిపోతుంటాడు ఎనిమీకి లేకపోతే ఆహారం లేకపోతే రక్తక్షీణత వస్తుంది రక్తక్షీణత వస్తే సరిగా పనిచేయాలి అదే సూచన నీ అంతరంగ పురుషునికి కూడా తగిన ఆహారం నువ్వు ఇవ్వకపోతే రోజు రోజుకి బలహీనం అయిపోతుంటారు అప్పుడు ఏమవుతుంది అంటే బలహీనమైనప్పుడు సైతానికి అవకాశం దొరుకుతుంది అన్నట్టు కాబట్టి అంతరంగ పురుషులు నూతన స్వభావము నూతనంగా మార్పు చెందుతా ఉండాలంటే ఎక్కువ సమయము దేవుని వాక్యంలో మనం ధ్యానించాలి ఎక్కువ సమయం ఆరాధనలో ధ్యానించాలి సమయం ఖర్చు ఖర్చు పెట్టాలి ఎక్కువ సమయము వాక్యాన్ని వినాలా వాక్యాన్ని ధ్యానించాలా వాక్యాన్ని ప్రకటించాలా ఇప్పుడు ఉదాహరణకి ఈ లోకంలో మనం ఎక్కువ సమయం కడుతూ ఉంటాం ఉద్యోగ స్థలంలో చదువులలో అక్కడిక్కడ తిరగడం లేదు వాళ్ళతో మాట్లాడడం అంతరంగ ఎక్కడ బలపడతాడు బలపడడం కేవలం ప్రభు సన్నిధిలో సమయం కట్టుతే బలపరచగల జ్ఞానం వస్తేనే ఎక్కువ బైబుల్ వాక్యాలు నేర్చుకుంటేనే బలపరచబడతాడు ఇట్లా బలపరచబడ్డ సేవలో ఎంతో గంభీరంగా దేవుణ్ణి మరమపరచగలం లేకపోతే అది ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి వాక్యం ధ్యానించి వెళ్ళిపోయి వాక్యం చెప్పేసి వచ్చేస్తా అది కరెక్ట్ గా ఏం కార్యం జరిగేవాడ నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నియంతరంగ పురుషుణ్ణి దేవుని సహవాసంలో కొనసాగించితే మరి విశేషంగా ఉంటుంది సేవ జీవన విధానం కాబట్టి కొన్నిసార్లు రోజు రోజంతా ధ్యానిస్తూనే ఉంటావు కొన్నిసార్లు త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పోతూనే ఉంటుంది చదువుతూనే ఉంటుంది చదువుతూనే ఉంటాను వింటనే ఉంటాను వింటనే ఉంటాను రాస్తూనే ఉంటాను రాస్తూనే ఉంటాను అక్కడ పోతనే ఉంటుంది టైం డౌట్స్ ఉంటే ఎక్కడన్నా రెఫరెన్స్ చేస్తూ ఉంటాను వేరే ఆర్టికల్స్ రెఫర్ చేస్తా వేరే పుస్తకాలు రెఫర్ చేస్తా ఇంటర్నెట్లో వెతుకుతా ఎవరన్నా చెప్పిందా దేని గురించి వాళ్ళ దృక్పథమైంది వాళ్ళు ఏ రీతిగా చెప్పిండ్రు వాక్యం ఇది అతికినట్లుంటుందా లేదా హోం కట్టింగ్ కరిగి ఇవన్నీ పరిశీలించి నేర్చుకుని ప్రయత్నిస్తూ ఉంటారు కన్విన్స్ అయితేనే దాన్ని నేను బయటికి తీసుకొని వస్తూ ఉంటా లేకపోతే ఆ వారం బయటపరచబడినా చెప్పు దానికి తగిన సపోర్ట్ ఉంటేనే వాక్య పరంగా దాన్ని తీసుకొచ్చి నేను ప్రకటించాను కాబట్టి అంతరంగ పురుషుణ్ణి మనం బలపరచుకోవాలంటే కేవలం దేవుని వాక్యాన్ని ధ్యానించడమే ఇంకా వేరే ఒక మార్గం అంటూ మనకి లేనలే ఈ ప్రక్రియలో మనము కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము ఇది బహు దూరంగా వెళ్తా ఉంది బహు దీర్ఘంగా ఎందుకంటే పదమూడవ అధ్యాయము చివరి వచనానికి మనం ఆ చివరి వచనంలో ఆ యొక్క సంఖ్య అన్న విషయం గురించి కొంతకాలం నుంచి తెలుస్తున్నాం ద మార్క్ ఆఫ్ ద హీస్ట్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో మృగం సంఖ్య చూడండి ప్రకటన గంటము అధ్యాయము పదిహేడవ వచనాలు ఏముందంటే ఆ ముద్ర అనగా ఎవరే నొసటి అందా ఈ విషయం అర్థం చేసుకోవాలి నొసటి అందు వేరే నొసటి మీద వేరే భాష చాలా జాగ్రత్తగా రాయబడింది ఇంగ్లీష్ లో కూడా నొసటి మీద వేరే నొసటి అందు అంటే నొసటి ఎందు అంటే లోపల అని బాగా అర్థం చేసుకోండి నొసటి అందు అంటే నొసటి లోపల నొసటి మీద చాలా మంది మీద నేనని చెప్తున్న వాక్యం నేను విన్నా మాస్టర్స్ నొసటి అంటే నీ నొసటి మీద ముద్రేస్తారని అసలు అది ప్రకృతి సహజమైంది కానీ కాదని కూడా మనకు తెలుసు నిజమైన ముద్ర కాదు అది అవి ఆత్మీయమైన ముద్ర కావన్నీ కాబట్టి నొసటి లోపల అన్నట్టు నొసటి ఎందు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా దానికి సంబంధించి మరి కొన్ని నేను చూపిస్త తర్వాత కాని అయితే నొసటి ఎందే కాని కుడి చేతి మీదనైనా అట్లా అని అయితే ఆ ముద్ర ఆ ముద్రము ముగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గెలవాడు తప్ప క్రయ విక్రయాన్ని చేయటం మరి ఎవరికి అధికారం లేకుండా అది వారిని బలవంతం చేస్తున్నది కాబట్టి ఈ లోకంలో ఏదో సాధించుకోవాలా సంపాదించుకోవాలంటే మాట వాణి మనుషుల ఉండాలా అనేది చెప్తుంది ఈ వాక్యం క్రయ విక్రయాలంటే రుకలు బ్రతకాలంటే వాడి ముద్ర అవసరం కానీ మనం ఈ లోక వాసలం కదా కాబట్టి మనకు ముద్ర అవసరం కాబట్టి పద్దెనిమిది వర్షానికి వచ్చినప్పటికీ బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపన్నాడు అయితే ఇక్కడ ఒకటే సంఖ్య ఉంటే ఎట్లా లెక్కించాలనేసి నేను పోయిన వరకు మీకు సవాల్ ఇచ్చిన ఎవరికన్నా అవకాశం ఉంటే వచ్చి చెప్పండి ఇప్పుడు ఎట్లా లెక్కిస్తాం రెండు సంఖ్యలు ఉంటే లెక్కిస్తాం కానీ ఒకటే సంఖ్య ఉంటే ఎట్లా లెక్కిస్తాం రెండు కాని మూడు కాని నాలుగు కాని సంఖ్యలు ఉంటే వాటిని లెక్కించి చెప్పొచ్చు టోటల్ ఇంత అని ఇది ఒకటే లెక్క ఒకటే లెక్కని లెక్కించమంటే ఎట్లా లెక్కిస్తారు ఇక్కడ చూడరు ఏ కామెంట్రీ సెల్లర్ చూడము ఎవ్వరు చెప్పడం విన్నాం మనం ఈ సంఖ్యని ఎట్లా లేఖ పెట్టాలా బ్రదర్ ఇట్లా ఎట్లా సీల్ ఎక్ పెట్టాలా సిస్టర్ అని అడిగితే ఎవరు ఎవ్వరు చెప్పలేరు కూడా ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు తటస్థించలేదు బ్రదర్ ఇవన్నీ నేను చూడకుండా ఎత్త నాకు ఎందుకు ఈ తలనొప్పి అంటారు అందుకు చదువు డిస్టర్బ్ చేసినాం అనుకో అరే విడ ఎత్త వాడు పరిశుద్ధుడు అయితే విడపడ్డవాడు పాపి అక్కడ ఆల్రెడీ సైతాన్ మనిషి అయితే వానికి ఎందుకీ లెక్క వానికి ఎందుకు ఈ సంఖ్య అలా ముద్ర అక్కడ ఆల్రెడీ సైతాన్ ప్రజలే కదా అతికినట్లేదు కల్ట్ బోదా అంత మోసమే అది ఆ అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇది ఒక మృగం యొక్క సంఖ్య అంటుండ తర్వాత అది మనుషుల యొక్క సంఖ్యయే ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు లెక్క పెట్టండి ఇది ఒక మృగం సంఖ్య కానీ అది ఒక మనుషుల సంఖ్యయే మృగమైనా మనిషైనా ఒకటే అని చెప్తున్నాడు పద్దెనిమిది వర్షంలో మనుషులు మృగాల్లాగా తయారవుతారు చివరి కాని చెప్తున్నాడు మనకు తెలుసు ఇవన్నీ మృగాలు భూ జంతువులలో అన్నిటికంటే కూ సర్పం తెలుసు మనకు అది తర్వాత వాని కూడా మనకు తెలుసు ఇవన్నీ మృగాలకు సంబంధించింది ఇది యాక్చువల్గా ఈ సృష్టిలో ఉన్న దేశాలు ప్రతి దేశాలకి ఒక మృగం యొక్క చిహ్నం నేను మీకు ఎన్ని మన దేశానికి ఏనుగు చైనాకి డ్రాగన్ శ్రీలంకకి సింహం ఇంగ్లాండ్కి కూడా సింహం అమెరికా దేశానికి పక్షిరాజు రష్యా దేశానికి ఎలుగు బంటి జర్మనీ దేశానికి చీత అట్లా ప్రతి దేశాలకి ఒక జీవి ఆస్ట్రేలియాలో కంగారా ఉంటారు ఒక్కొక్క దేశానికి ఒక మృగాన్ని చిహ్నంగా పెట్టుకున్నారు ప్రతి దేశం ఒక మృగమే అన్ని మృగాలు వీటన్నిటికీ ఒక మృగం ఉంది వాడు చెప్పినట్లు తక్కిన మృగాలన్నీ వింటా ఉన్నాయి అది ప్రభు మనకు చూపిస్తుండ్రు ఎవరికి చూపించలేదు ఎందుకు చూపిస్తుండే మనం ఈ విషయం అర్థం చేసుకుంటాం పద్దెనిమిది వర్షంలో బుద్ధి నీకు బుద్ధి ఉంది కాబట్టి నీకు చూపిస్తున్నాడు బుద్ధి గలవాడే లెక్క పెట్టాలి బుద్ధిలో నీ కనీకాలు లెక్క ఏ ఏం కాదులేదు నాకు ఏం కాదుల అని బుద్ధిలేదు అది ఆరు ఇందులో జ్ఞానము కలదు అని చెప్తున్నాడు చివరి కష్టపడికి అయితే తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఆ సంఖ్య ఒక సంఖ్యని ఎట్లా లెక్కించాలా అంటే ఒకరు రెండు మూడు సంఖ్యలు అంటే నేను లెక్క లెక్కించగలను కానీ ఒక్కటి ఉంటే అయితే ఆ సంఖ్య ఏంటి అంటే ఆరు వందల అరవై ఆరు దాని తర్వాత మనం విదేశాల రుజుపరచిన కాదు ఆరు వందల అరవై అరవై ఐదు అని చూపించాయి అది ఆరు వందల ఈరోజు వాటికి సంబంధించిన వారి కొని నేను ధీర్ఘంగా చూపిస్తాను మీకు పోయిన వారము నేను ఒక విషయాన్ని మీకు హెచ్చరించిన ఏంటంటే పాత కాలపు పుస్తకాలలో ఒకసారి కనిపించినాక అది వృత్త నిబంధనలో అయితే ఎహెచ్కల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో నేను మీకు అది చూపించిన ఈ విషయం మరి జాగ్రత్తగా వినాలా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తర్వాత ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయం రెండు ఒకటి రెండు తొమ్మిదో అధ్యాయులు మళ్ళీ అక్కడ తొమ్మిది అధ్యాయము ఇక్కడ కూడా తొమ్మిదో అధ్యాయం పోయిన వారం నేను క్లుప్తంగా చదివి మా ఆపేస్తున్నాను ఈరోజు మరి కొంచెం దీర్ఘంగా మనం ఆ యొక్క అధ్యాయాన్ని చూస్తాం చూడండి ఎహెచ్కేల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఆ ప్రవచనము ఎహెచ్కేల్ కి బయల్పరచబడింది దాని గ్రంథంలోనే మనం చూస్తున్నాం ఆ ప్రవచనం నెరవేరడం అక్కడ ఆరంభమైంది ఇక్కడ నెరవేరుతుందంటే తేడా ఏ హెచ్కెల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం నుంచి తీర్ఘంగా మనము వరకు చూస్తాం పదకొండవ వచనం వరకు చూస్తాం ఈరోజు ఈరోజు కేవలం ఇదే తొమ్మిదో అధ్యాయమే మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాయి ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టనప్పు కావలి వారందరూను ఇక్కడికి రండి అనేను కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పబడింది ఎవరు కావలిగా వస్తుండ్రో వాళ్ళే పట్టణం మీద పడుతుండ్రో అన్న విషయాన్ని రెండవ వర్షంలో అంతలో ఒకడు ఒక్కొక్కడు తాను హతము చేయి ఆయుధం ఉత్తర దిక్కున ఇది అండర్లైన్ చేసుకోవాల పదం ఉత్తర దిక్కున ఉన్న పైగర్ మార్గం ఆరుగురు ఇది ఆరు ఆరుంది మళ్ళా ఆరుగురు మనుషులు వచ్చి ఇది 6 బాగా అర్థం చేసుకోండి ఇది ఇది 6 ఆరు మంది దానికి ముందు ఆరు అది నేను చూపిస్తా అయితే ఈ ఆరుగురు మనుషులు వారి చేతులు ఆయుధములు పట్టుకు హతం చేసే ఆయుధాలు వాటను హతం మనుషులు కొంతమంది వీళ్ళు ఆరు మంది కాబట్టి ఆరు మంది చేతులలో ఆయుధాలున్నాయి కాబట్టి తేళ్ళకి సాదృశ్యం వీటిని పంపించేవాడు సర్పం అది ఆ విధానానికి అర్థమైతే చాలు తర్వాత మనుషులు వచ్చి వారి మధ్య ఒకడు అంటే ఏడవవాడు మనకు తెలుసు ఆరు అంటే ఇన్కంప్లీట్ పదం అని సంపూర్ణత లేనిదన్నట్టు అసంపూర్ణమైన పదం అది ఏడవది సంపూర్ణమైనది మన ప్రభుకి సాదృశ్యం ఆరు మనిషికి సాదృశ్యం ఏడు మన ప్రభుకి సాదృశ్యం ఎనిమిది నూతన జన్మ అనుభవానికి సాదృశ్యం ఆరు ఏడు కలిసినప్పుడు ఎనిమిదవ దినం కాబట్టి ఆరు నుంచి నువ్వు ఏడును ఆహా స్వీకరిస్తే ఎనిమిదో దినానికి దాటుతావాలంట లేదంటే నువ్వు ఆరు దగ్గర ఉండిపోతావు అవి ఆత్మీయ సత్యాలు అయితే వారి మధ్య ఒకడు అవిశ నార బట్ట ధరించుకొని నడుమునకు సీరా గుండి అంటే ఇంకు బాటల్ కట్టుకొని ఉండేను వారి ఆలయం ప్రవేశించి ఇత్తడి బలిపీటం వద్ద నిలిచిరి మనకు తెలిసి ఇవి ఆలయంలో బలిపీఠము దాని ధూప వేదిక ఇట్లా రకరకాలీ మనం చూసినాం గతం కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క ఆలయం ఆరంభం మొదలుకొని అతి పరిశుద్ధ స్థలం వరకు ఉండే ప్రతి ఉపకరణాల గురించి బహు దీర్ఘంగా కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించాను ఇప్పుడు నేను చూస్తే మళ్ళీ కేవలం తేరీలాగా అయిపోతుంది కాదు ఇప్పుడు మనంతా సువార్తకు సంబంధించిన సేవ శమల కాలంలో ఎట్లా బట్టి తీసుకొని రావాలని కాబట్టి అవన్నీ నేను చెప్పలేను ఒకవేళ ఆ రోజుల్లో ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే వాటిని వాళ్ళు ఇద్దరు చెప్పుకోవచ్చు ఒకరికి ఒక నుంచి ఒకరికి ఇది పోవాలి వాక్యం కాబట్టి ఈ అవిసనార బట్ట ధరించుకున్న వాడు ఎట్లా ఉండడన్న విషయము తర్వాత చూస్తున్నాం దేవుని మహిమ తానున్న కేరూపు పనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేకుని శిరబడి నాడునకు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మూడవచనంలో దేవుని మహిమ దిగి రావడం అది ఎక్కడి నుంచి దిగుతూ మందసెట్టె మీద ఉంటే రెండు కెరుగులుంటాయి ఒకటానికి ఒకటి దురుగు మొహం మొహం చూసుకుంటున్నాడు నుంచి దిగి దేవుని యొక్క మహిమ ఎప్పుడు కేరుగుల పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచాను దేవుని మహిమ ఎట్లా చూడగలం మనం యాల్ చేస్తున్నాడు ఆయన మహిమ ఎట్లుంటది దగ్గరకు వచ్చి నిలిచింది మందిరపు గడప దగ్గర అవిశనార బట్ట ధరించుకొని లేఖకు నిశీరాబుడ్డి నడుమునకు కట్టుకునే వారిని పిలువగా యహోవా ఎరసలేమును ఆ పట్నంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేగతను కూర్చి గోల్ విడుచు వారి లలాటముల గుర్తు లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞపించాను నాలుగవ వచనం బహు ఆశ్చర్యం ఉంది కదా జాగ్రత్తగా ధ్యానిస్తాం నాలుగవ వచనం అయితే ఈ నాలుగవ వచనానికి సంబంధించి నేను కొన్ని సమాచారాల క్రితము ఎంతమంది జ్ఞాపకం ఉందో ద గ్రేవన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని టూ అవర్స్ రికార్డింగ్ ఉంటుంది మన క్రిస్మస్ కి సంబంధించిన విగ్రహాలు అనర్థం భూత పోసిన విగ్రహాలు క్రిస్మస్ పండగకి సంబంధించిన భూత పోసిన విగ్రహాలు తెలుగులో ఇంగ్లీష్లో అయితే ద గ్రేవెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని రెండు గంటల రికార్డింగ్స్ ఉంటాయి అందులో పాత కాలంలో అన్యులు ఎట్లా చేసారా పండగ చూపించిన ప్రతి ఆ యొక్క చిహ్నాలన్నిటి చూపిస్తూ అయితే ఇక్కడ ఉత్తర దిక్కున నిందగా నేను చెప్పినట్లు ఆ వాక్యంలో మనం చూస్తున్నాము యహెచ్కే గ్రంథంలో రెండవ అసలు ఉత్తర దిక్కు ఉన్న పై గవినీ మార్గమున మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చి ఈ ఉత్తర దిక్కున ఏముంటుందంటే మనము కొన్ని ఆ రికార్డింగ్స్లో చూస్తాము యహెచ్క గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఉత్తర దిక్కున రెండోసారి యహస్కల్ గ్రంథము ఎనిమిదో ధ్యానం తిరిగి తొమ్మిదికి వస్తాం మనము ఎనిమిదో అధ్యాయంలో చూస్తున్నాం ఏముందర దిక్కున అంటే యహస్కల్ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో అవసరంలో యహో మందిరపు ఉత్తర ద్వారము దగ్గర దింపగా అక్కడ స్త్రీలు కూర్చోండి తమ్మోజు దేవతను కూర్చి ఏడ్చట చూచి తిని ఇది మందిరంలో దేవుని మందిరంలో స్త్రీలు తమ్మూసు దేవతని గురించి ఏడుస్తున్నాడు అది నేను నా గ్రేమ నిజంగా చూపించను దీర్ఘంగా ఈ తమ్మూసి దేవత ఎవరు అని ఆ తమ్మూసు దేవత కొడుకు అడగొకడే కొడుకుంటాడు ఆ దేవత ఆ కొడుకు ఆ అడవిలో వేటకు పోయినప్పుడు మీద పడి వాడిని చంపేస్తుంది చీల్ అప్పుడు కొడుకు చనిపోయిననేసి ఈ దేవత ఏడుస్తా ఉంటే ఆ రోజు మనుషులు అందరు స్త్రీలందరూ వచ్చి ఆయన ఓదార్స్తూ ఉంటారు అన్నట్టు ఆ ఓదార్పు ఒక ఆచారబద్ధంగా ఒక పండగ లాగా మారిపోయింది ఈ రోజుగా మందిస్తాము వ్యక్తి పలాని గొప్ప వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన దుఃఖం చలుపుతా ఉంటారు ఇక్కడ కూడా స్త్రీలు తమ్ముస్ దేవతలు ఎక్కడ స్త్రీలు వీళ్ళు మందిరంలో ఉన్న స్త్రీలు వీళ్ళు ఈశ్వేశంలో ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలను ఆ తమ్మూసి దేవతకి నీ కొడుకు చనిపోలేదు ఇదిగో బ్రతికే ఉండని దివ్య గ్రంథాలు మనం చూపించిన కొంతకాలం కిందటోదయం అనుకుంటా ఆ యొక్క ఒక పెద్ద తిన్నగా పెరిగిన చెట్టుని నరికి తీసుకొచ్చే దాన్ని నాటింట్లో దాన్ని అలంకరించి రకరకాల వస్తువులతో ఇదిగో కుమారుడు చచ్చిపోలేదిగో ఇక్కడనే బ్రతికే ఉన్నాడు అనేసి ఆ దేవతని ఓదారుస్తా ఉన్నారనట కొంత పాట కూడా ఏడుస్తూ ఓదారుస్తా ఉన్నారట అది దేవునికి బహు అసహ్యమైంది అని అక్కడ చెప్తున్నాడు ఇది నాకు బహు అసహ్యమైంది దేహి చూస్తున్నావా నువ్వు వీటిని మించిన హేయ కృత్యాలు చేసిన వాళ్ళు పదిహేను వర్షం అంటుడు అప్పుడైనా ఇది చూచి తిరిగాని నీవు తిరిగి చూచినలా వీటిని మించిన హేయ కృత్యములు చూతూ నాతో చెప్పి యహో మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యహోవ ఆలయం ద్వారా దగ్గర నున్న ముఖ మంటపమునకు మధ్యను ఇంచుమించు ఇరవై ఐదుగురు మనుషులు కనబడేది వారి వీపులు యహో ఆలయం తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండారు వారు తూర్పున సూర్యునికి నమస్కారం చేస్తున్నారు చూడండిది చర్చలో జరిగింది పాతన్ని పొంద సూర్య నమస్కారాలు చేస్తున్నారు సన్ రైజ్ సర్వీస్ అంటారు దీన్ని ఈరోజు ప్రతి చర్చ చేస్తారు సన్ రైజ్ సర్వీస్ ఇదే కాదు ఇంకా భయంకరంగా వాళ్ళు హేయకృత్యం చేస్తాడని పదిహేడు వర్షాలు చెప్తాడు ఏదో హేయ కృత్యం చూడండి చెట్టు తీగను మొక్కు నాకు పెట్టిచ్చు మరీ నాకు కోపం పుట్టించు అట్లా మరీ ఎక్కువ కోపం దేవునికి చెట్టు తీగ వాసన నువ్వు కూరగాయలు షాప్కి పోతే కూరగాయలు వాసన చేస్తావు కొత్తిమీర పట్టుకొని కొత్తిమీర వాసన ఉండాలి చూస్తావు ఇది హైబ్రిడ్ కొత్తిమీరన లేక నాటు కొత్తిమీర హైబ్రిడ్ దానికి వాసన ఉండదు నాటు దానికి వాసన ఉంటది అతని పుదీనాక వాసునుందా లేదా అట్లా ఆకురలు ఫ్రెష్గానేవని నేను మొక్కు పెట్టుకుంటాను దాట తప్పేమి కానీ ఇక్కడ మటుకు వీళ్ళు చెట్టు తీగను మొక్కునక్క పెట్టచ్చు మరీ ఎక్కువగా నా కోపం వాళ్ళు ఆ చెట్టుని కనపరుస్తున్నట్టు చెట్టుని పూజిస్తున్నారు అన్నట్టు ఇంకొరీతిగా చెప్పాలంటే బహుశా ఇది టొబాకో కూడా పొగా కాబట్టి పదిహేను పద్దెనిమిది రోజులని కటాక్షం లేకపోయి కనికరం చూపించి నేను నా క్రోధమును పూడ్చి క్రోధంను చి వారు నా చెరులో ఎంత బిగ్గరగా ముర్రపెట్టిన నేను కుందును ఉ తీర్మానించుకుండు ఇలా అయిపోయింది వీళ్ళ పని నేను వీళ్ళని అని తీర్మానించుకున్నాడు ఎందుకంటే వారి జీవించిన విధానం అట్లా భయంకరంగా ఉందన్నట్టు అంత హేయ కృత్యం చేసిండ్రు అన్న విషయానికి అర్థం ఈ సీరా బుండి కట్టుకున్న వాడి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఏసుప్రోహిత సాదృశ్యం ఆయన తప్ప ఎవరు ముద్రలు ఆయన తప్ప ఎవరు ముద్రలు తీసివేయరు కాబట్టి ఆయన విషయం విషయం ధ్యానిస్తున్నాం ఆ సీరాబుడ్డి నడుమునకు కట్టుకున్న వాడిని పిలువగా యహో ఎరసలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చూచి తిరిగి దానిలో జరిగిన ఏకృతమును గురించి మూడు వెల్లుడుచు ప్రలపించిన వారి లలాటములను గుర్తు వేయమని వారిగా జ్ఞాపించిందంటే ఏవైతే ఏడుస్తాగి వచ్చిన వీళ్ళు ఆ దేవతకి లలాటములంటే ముదులు అన్నట్టు నేను వినిచిండగా వారికిలాగూ సెలవిచ్చాను మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుధ స్థలము దగ్గర మొదలు పెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ హతం చేయండి ఇక్కడ నా పరిశుధ స్థలము దగ్గర మొదలు పెట్టమంటు ఇది మనకి పేదర్ జ్ఞాపకం చేసిండు మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో చూడనే స మొదటి పేదలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వచ్చిన మొదటి పేదలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగ కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులేని వారి గతి ఏమవు కాబట్టి అన్నిలో ఎంత భయంకరంగా శ్రమకుండతారని చెప్పి అందరు శ్రమలకు బాగా అయింది పోతారని చెప్తున్నాడు అవిదే లేని కానీ విధేత చూపించడం వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకెందుకు తీర్పు దేవునింటి దగ్గర స్టార్ట్ అవుతుంది హేచ్కెళ్తుంది కూడా దేవుడు అయితే కదా మందిరము దగ్గర పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ హతం చేయుడి అందరు నచించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవల్లను గాని ఆ గుర్తు ఎవరికి వారిని ముట్టకూడదు వారు మందిరము ముందర నున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరంను అపవిత్రపరచుడి చూడండి ఇక్కడ ఆయన ఆవరణలను హతమైన వారితో నింపుడి చర్చలు నిండుతున్నవన్నీ మొదలు పెట్టుడి అని సెలవు ఇచ్చాను వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయ సాగిరి పట్టణం ఏరుశలేం పట్టణం కలిస్తావు జీవితం నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు హతము చేయట నేను చూచి సాష్టాంగని వేడుకొని ప్రభు యహోవా యర్షుల మీద నీ క్రోధమును కుమరించి ఇస్రాయల్ శించిన వారిని అందరినీ నశింపజేయువా అని మొనపెట్టగా ఆయన నాకు ఇలాగే వారి యొక్కయో యోధుల వారి యొక్కయో దోషము బహుఘోరంగా ఉన్నది వారు యహోవను దేశం యహోవ దేశంను విసర్జించడనియో ఆయన మమ్మను కానడనియో అనుకొని దేశంను హత్యతోనూ పట్టణములను తిరుగుబాటుతోను నింపిన్నారు అంటే వాక్యాన్ని ఉల్లంఘించరు కాబట్టి కటాక్ష ముంచకై కనికరం చూపే నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను ప్రవర్తన ఫలం ప్రతి ఒక్కరి ప్రవర్తన ఫలము వాడు అనుభవిస్తాడని వాక్యం అప్పుడు అవి స్నారం బట్ట ధరించుకుని లేఖకుని సెరబుట్టి నడుకు వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసేదాన్ని మనవి చేశాను కాబట్టి మొత్తం సమాప్తం చేసేవాడు మన ప్రభు అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం జ్ఞాపందిస్తుంది స్పెషల్ పని అప్పగించబడింది ముద్రలు వేసుకోవడం కాబట్టి ముద్రలు వేసుకున్న వారు తప్ప ఎవరు కూడా బ్రతకలేదాడా ఆ విషయానికి జ్ఞాపం బైబిల్ అంతటా ఈ యొక్క ముద్రలకు సంబంధించింది మనం చూస్తా ఉంటాం ఈ రీతిగా తూర్పు దిక్కున ఇందాక మాట్లాడినట్టు రెండవ వచ్చి ూరుకు దిక్కున ఏమి ఉన్నారంటే అక్కడ ఆ యొక్క ప్రతిమను పెట్టారు అన్నట్టు సైతాను బొమ్మలు ఆకాశ నక్షత్రం ఆకాశ రాణి విగ్రహం వాళ్ళు మూసిన రోంఫా దేవత నక్షత్రాన్ని అక్కడ పెట్టారు అన్నట్టు ఆ మందిరంలో ఎనిమిదవ దేమో పద్నాలుగో వసంలో అంత విగ్రహాల దిక్కులు అయిపోయారు కాబట్టి ఆయన ఇప్పుడు ముద్రించుకున్న ఈ పరుషు తన భక్తులని ముద్రించుకోవడం గొప్ప లక్ష నలభై నాలుగు వేల మందిని ముద్రించుకోవడం అన్న విషయాన్ని ఇక్కడ ఏ గ్రంథంలో మనం చూస్తున్నాం అదే ప్రకటన గ్రంథంకి ఏడవ ధ్యానంలో చూస్తాం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఏడవ ధ్యానం బోరల తీరుపులో మనం ఇవన్నీ చూసినాం దీర్ఘంగా బహు దీర్ఘంగా పెట్టింది అని మనం చాలా కాలం పోయింది దగ్గర దగ్గర వన్ ఇయర్ అయింది బోధ బూరల చూడండి ఏడవ అధ్యాయము డాక్టర్ కింద ఏడవ అధ్యాయంలో ఈ దూత అంటే శిరాగుడ్డి కట్టుకున్నవాడు కడుపు దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు నొసల మీద అని లేదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి నొసలయందు అనేది అంటే లోపల నీ నీ మైండ్ లోపల అంటే నీ తల లోపల అంటే నొసల మీద కాదది చాలా మంది నొసల మీదనే చెప్తారు నసల కూడా ముద్రించు వరకు భూమి కనె సముద్రానికి చెట్టు కనె హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను ఈ లోకంలో ఎటువంటి హాని చేయడానికి వీల్లేదు నా దాసులని మా దాసులని దేవుని దాసులని ముద్రించే వరకు లక్షా మంది శీల ఈ లోకం ఏ హాని రాదు ఈ సీల్ ముగిస్తుంది కంప్లీట్ అయిపోతుంది స్టార్ట్ అయ్యి సీల్ చాలా కాలం ఇప్పుడు క్లోజ్ గా సీల్ బహు త్వరగా అందుకే అందరూ ఆ రావాలంటే మన ప్రయాసం అన్నట్టు ఆ సీల్ లేనివాడు ఖచ్చితంగా మరణ పాత్రుడు సో ఎటువంటి హాని కలగజేయద్దు భూమికి అయిను సముద్రానికి కానీ చెట్లు కనీను మా దే మా దా మా దేవుని తామస ఎందు ముద్రించే వరకు ఈ లోకానికి ఏ హాని చేయకూడదు అంట ఆశ్చర్యం కదా తొమ్మిదో అధ్యాయం చేయండి ప్రటానికి అందము తొమ్మిదో అధ్యయము నాలుగవ వచనంలో ఇదే విషయాన్ని మరొకసారి చూస్తున్నాం తొమ్మిదో అధ్యయము నాలుగవ వచనంలో మరియు నొసలయందు నొసల మీద లేదు నొసలయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమి కానీ గడ్డిగా ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షంలో కానీ హాని కలగజీకూడదు కానీ వాటికి ఆగ్ఞా ఇయ్యబడను ఏ తవి వాటి అంటే మెడతలు రెండవ వర్షాలు చూస్తే మూడవ వర్షాలు నుండి మిడతలు వాటికి ఆగ్గా ఇచ్చాడు ఎవరైతే సీల్ చేయబడలేదో వాళ్ళకే హాని గాని సీల్ చేయబడ్డ వాళ్ళని ముట్టద్దు అని ఈ తేళ్లకు చెప్తుండే మెడతలకు చెప్తుండ ఆశ్చర్యం కదా పట్టణ గ్రంథము ఇరవై రెండవ ఇదే చూస్తుంటాం మనం ఆశ్చర్యంగా ఏంటంటే ఇక్కడ ఇది ఈ ముద్ర ఎవరికి సంబంధించింది ఇరవై రెండవ అధ్యాయం చూడ మీదట శాపగ్రస్తమైన దానిలో ఉండదు దేవుని యొక్కయు గొరపిల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనం చేరు నామము వారి దొసల ఆయన నామ ఉద్ధరించుకున్న వారు తప్ప ఎవరు కూడా ఆయన సన్నిధిలో ఉండలేరు అని చెప్తుంటారు ఎప్పుడు ఇది శ్రమల కాలం అయిపోయినగా వచ్చేవాళ్ళు వీళ్ళందరూ గొప్ప జరుగు హిందేర్ ఫోర్ హెడ్ లేదు తెలుగులో కూడా ఎంతో మీద లేదు నొసల్ల ఎందు ఇక్కడ కూడా వారి నొసల్ల ఎందు అంటే క్రీస్తు పెరిగిన మనసు లోపల ఉంటుంది బయట కాదు ఒకటి దేవుని ముద్ర క్రీస్తుని కలిగిన మనసు క్రీస్తు మనసుని కలిగినది దేవుని ముద్ర మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటాను ఇంగ్లీష్ లో లోనికి వాప్సం పొందిన క్రీస్తులోనికి వాసం పొందిన వారు క్రీస్తుని ధరించుకున్న వారు అంటాడు ఆయన నామము మన నుండిటై అందున్నదని చెప్తున్నాడు లేకపోతే ఆయన మైండ్ ఎవరికి అర్థమైతే చెప్పండి మొదటి పొరుతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి పొరింతిలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎవరికి అర్థమైతే పదహారవచన ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించను గాని అతడు ఎవరి చేత వివేచింపబడడు ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధి పగలబడవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము ఇది శిలింగ్ అన్నట్టు యేసు ప్రభు యొక్క మనసుని ధరించుకోవడం మరి విశేషంగా పదమూడో అధ్యాయంలో ప్రాంగంలో పదమూడో అధ్యాయం పద్దెనిమిది వర్షం మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక మానవుని సంఖ్య ఇది ఒక మృగం యొక్క సంఖ్య దీన్ని ఇందులో జ్ఞానం ఉంది అంటున్నాడు ఎవరికి జ్ఞానం ఉంది అంటే లక్ష నలభై నాలుగు మందికి తప్ప ఎవరికి జ్ఞానం కాబట్టి వాళ్ళే దీన్ని అర్థం చేసుకోరు వాళ్ళే దీన్ని లెక్క చేయగలరు అన్నట్టు ఎందుకంటే ధాన్యాల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ధాన్యలు దాని గురించి మనకి హెచ్చరిస్తా ఉన్నాడు వివరిస్తూ ఉన్నాడు పన్నెండవ అధ్యాయంలో పదో వచ్చినం ధాన్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదో వచ్చనం లాస్ట్ చాప్టర్ అది ధాన్య గ్రంథం అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ఇది లక్ష నలభై నాలుగు మందికి సంబంధించింది కాదు ఎప్పుడు శుద్ధి చేసుకుంటారు తెలుసు కాలంలో అనేకులు తమను శుద్ధి పరచుకొని ప్రకాశ మానలను నిర్మలను అగుతురు తరువాత లాస్టింగ్ దుష్టి దుష్టకరణ చేదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించారు ఇవి సంఖ్యకి అర్థం కాదు ఒక బుద్ధిమంతునికి తప్ప అంటే బుద్ధి బుద్ధి గల కన్యకలకి తప్ప బుద్ధి లేని కన్యకలకి అర్థంగా అది రాచర్ కల్టి గు తెలుసు మా తెలుసు అటు ఇరవై ఐదోది రెండవ వచ్చినంలో మంది పర్లోక రాజలు ఇది అయిన తర్వాత చాలా పది మంది ఐదు వారిలో ఐదు మంది బుద్ధి లేని ఐదు మంది బుద్ధి వారు పల్లవరాజు అట్లుందని చెప్తున్నాడు కాబట్టి పల్లొక రాజ్ సంబంధించిన విషయాలు ఎవరు అర్థం తీసుకోగలరు ఇది పల్లగరాజు సంబంధించిన విషయమే ఎందుకంటే మందిరం దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ మరణకాండ మందిరం లోపల శవములతో నిండుతుంది అని చెప్తున్నాడు చూడండి మార్త పదవ అధ్యాయము పదిహేనవచ్చనం మధ్య శువార్థ పదవ అధ్యాయము పదిహేను వచ్చినం ఎవడైనా మత్య కాదు మార్కు సువార్త ఏంటి మత పదమూడు పది కాదు మత పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం కులము ఈ లోకంతో పోల్చబడింది మంచి విత్తనంలో రాజ్య సంబంధులు గురువులు దేవుని సంబంధులు వీటిని వాటిని విత్తిన వాత్రువు అపవాది అయితే ఇక్కడ ఏముందంటే ముప్పై వచనంలో తెలుగుల మటుకు రాజ సంబంధాలు ఉంది గాని ఈ విత్తనములు పర్లోక రాజ సంబంధంలో ఉంది కానీ తెలుగు ఇంగ్లీష్ లో వాడుకో చిల్డ్రన్ ఆఫ్ కింగ్డమ్ అని ఉంది దేవుని రాజ్యంలోని పిల్లలు ఉంది అట్లానే చిల్డ్రన్ ఆఫ్ హిక్క అంటే శత్రు యొక్క పిల్లలు కూడా ఉంది కాబట్టి పర్లోక రాజ్యము పిల్లలకు సంబంధించిందని చెప్తున్నాడు మార్పుసు వార్త చూడండి పదో అధ్యాయం మార్పుసు వార్త పదిహేన వచ్చినం మార్కు వార్త పదవాధ్యాయం పదిహేనవ వచనంలో కాలము సంభవైనప్పుడు మార్కు వార్త పదోనాధ్యాయం పదిహేనవ వచ్చిన చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశిపడని మీతో నిజంగా చెప్పుచున్నాను అని చెప్పాడు అంత చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కొగులుచుకొని వారి మీద చేతులచి ఆచరించాడు ఒకటి పర్లగు రాజ్యము చిన్న బిడ్డలకు సంబంధించింది చిన్న బిడ్డలకి కథలు చెప్తూ ఏమైనా ఉంటారు అన్ని నిజమనుకుంటారు అన్నమాట అంతగా నమ్మక చిన్న బిడ్డలకి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలో వాళ్ళే సంబంధించిన విషయాలు స్వీకరించారో అందులో వారు ఏ విధంగానూ ప్రవేశించారు మరి అంగీకరింపకపోతే అని కాబట్ దేవుని బిడ్డలు అంటే దేవుని యొక్క దేవుడికైనా వాళ్ళు వీళ్ళందరూ సన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని పిల్లలు వారి మీద ఆయన ఎటువంటి ప్రేమను చూపించండి అన్న ఈ వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి పిల్లలకు సంబంధించిన బోధ అసలు అయితే చెప్పాలంటే ప్రటం కదా పద్దెనిమిదో అధ్యాయము పదమూడో అధ్యాయము పద్దెనిమిది వర్షంలో ఉన్న ఆ యొక్క సంఖ్యను లెక్కించడం మన పిల్లలకి ఇష్టం అనుకో లెక్క చెప్పురా అంటే వాడు చక్కచక్క పేపర్ తీసుకొని చేస్తారు పెద్దవాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఇంగ్లీష్ లో చాలా తేటగా సిక్స్ తర్వాత సిక్స్ అని సెపరేట్ గా అంటే సిక్స్ ఒక సంఖ్య సిక్స్ అనేది ఇంకో సంఖ్య అట్లా విడదీసేట ఇంగ్లీష్ ఇట్లా తెలుగుకి వచ్చేప్పటికీ ఆరు వందల అరవై ఆరు అండ్ సింగుల్ పదం ఒక పదం ఉంటే ఎట్లా చేస్తాం రెండు పదాలు రెండు రెండు అక్షరాలు ఉంటే క్యాలిక్యులేట్ చేయచ్చు కానీ రెండు సంఖ్యలు లేకుంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఇంకొక సంఖ్య మీద కాబట్టి ఇంగ్లీష్ పైబుల్ల మటుకు సిక్స్ హండ్రెడ్ ఒక నెంబరు అండ్ సిక్స్ అని ఇంకొక నెంబర్ ఉంది సిక్స్ సిక్స్టీ తర్వాత సిక్స్ రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లెక్క కట్టచ్చు అన్నట్టు ఇప్పుడు సిక్స్ సిక్స్ సిక్స్ అని మనం అనేక పర్యాలు జానిస్తున్నాము మనకు తెలుసు ప్రోడక్ట్ కింద ఆరు ముద్రలకు సంబంధించింది ఆరు బూరలకు సంబంధించింది ఆరు పాత్రలకు సంబంధించింది అన్ని ఆర్ఆరే అవి కూడా ఆర్ఆరే ఈ ఆరు ఆరు ఆరు దేవుని తీర్పుకు సంబంధించిన వెంకటేష్ ఆరు ముద్రలు తీర్పుకు సంబంధించినవి ఆరు కూరలు తీర్పుకు సంబంధించినవి ఆరు పాత్రలు తీర్పుకు సంబంధించినవి కాబట్టి ఈ ముద్రలు పాత్రలు పూరలు అన్ని దేవుని యొక్క తీర్పుకు సంబంధించినది మన గారికి జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఆరుని లెఖించడము జ్ఞానవంతుడికి సాధ్యం అది ఇప్పుడు మీకు క్లుప్తంగా చూపించి కొంతసేపు వాక్యాన్ని ముగిస్తే ఎందుకంటే టెన్ అయిపోయింది ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది కాబట్టి క్లుప్తంగానే ఎక్కువసేపు వచ్చే వారము మహు చూస్తాం మొదటిదిగా ఇందులో జ్ఞానం బలదు ఎవరికైతే అవగాహన శక్తి ఉందో వాళ్ళు తప్ప ఎవరిది లెక్కించలేరు పిల్లలు పలువురు సంబంధించిన పిల్లలు తప్ప ఎవరు వీటిని లెక్క కట్టలేరు ఎవరు వీళ్ళు లక్ష నలభై నాలుగు పిల్లలు లెక్క కట్టినట్లు వాటిని లెక్క కట్టడం ఒక పేపర్ పెన్సిల్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసినా వాటిని చేయలేదు ఇద్దరు వాళ్ళు పిల్లలు ఎట్లయినా పిల్లలకు నేర్పాలేవన్నీ కానీ మనం చెయ్యం కాబట్టి ఎట్లా లెక్కించాలా కౌంట్ అంటున్నాడు లెక్కించము అంటున్నాడు లెక్కించము అంటే జేమ్ సాంగ్ నంబర్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో ఏముందంటే అంటే రాళ్ళతో లెక్క ప్రతిదీ రాళ్ళన్ని నంబర్స్ లాగా పెట్టుకుని ఒక రెండు రెండు రాళ్ళు మూడు రాళ్ళు నాలుగు రాళ్ళు అన్ని లెక్క కట్టేటోళ్ళు అన్నట్టు కాబట్టి లెక్కించమంటే రాళ్ళన్ని తీసుకొని లెక్క కట్టడం అని సంఖ్య అంటే ఇది సంఖ్య జైమ్షాంగ్ నంబర్ సెవెన్ జీరో సిక్స్ సంఖ్య అంటే నంబర్ కదా కౌంట్ అంటే లెక్కించడం నంబర్ సంఖ్య సెవెన్ జీరో ఒక సంఖ్య ఒక లెక్క అని చెప్పబడింది లెక్క ఒక టైం అని కూడా చెప్పబడింది కాలం సమీపించింది కూడా చెప్తుంది ఒక రీతిగా చెప్పాలంటే ఇది అదే రీతిగా లెక్కించము సంఖ్య ఇప్పుడు మృగము ఇంగ్లీష్ లో బీస్ట్వంటీ త్రీ ఫార్టీ టూ దీని అర్థం ఏందంటే ఆ బహు జంతువు అని ఉంది లో మృగము అంటే క్రూరమైన జంతువు తర్వాత విషపూరితమైన జంతువు బహు జంతువు అని కూడా ఉంది కాబట్టి విష పూరితమైన జంతువు అనగానే అప్నకు అర్థమైంది ఇది సర్పానికి సంబంధించింది కాబట్టి ఈ సంఖ్య సర్పానికి సంబంధించింది అని చెప్తున్నాడు ట్వంటీ లో ట్వంటీ లో ఇది ఉంది సో ఈ మరి క్రూర మృగము తర్వాత ఇది ఒక వేట అని కూడా చెప్పవాలి హంటింగ్ అని ఉంది ఇంగ్లీష్ లో వేటాడ లేక ఉచ్చలు పెట్టడం అని కూడా ఉంది కాబట్టి ఈ మృగము ఉచ్చులు పెట్టి మనుషులని పట్టేడు అని చెప్తాను ట్రాప్ అంటాను ఇంగ్లీష్ లో ట్రాప్ మొత్తం సర్వనాశనం చేసేది అని కూడా బీస్ట్ అంటే అర్థాలు తర్వాత ఇది మనిషి యొక్క సంఖ్య మనిషి అంటే జేమ్స్ నంబర్స్ లో ఫోర్ ఫార్టీ ఫోర్ ద కౌంటరెన్స్ ఫ్రం త్రీ సెవెన్ అంటే మనిషి అంటే మనిషి ముఖము కలిగిన వాడు అని లేక మానవుడు అని అర్థం వస్తుంది లేక మానవులు అని అర్థం వస్తుంది ఒక్క మనిషి అంటే మానవాళి లేక మానవ అని అర్థం వస్తుంది మీ ఎన్నో సం తర్వాత తిరిగి వీటిని మళ్ళీ చూస్తా నేను తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఏముందంటే ఏ మ్యాన్ ప్రాపర్లీ ఇండివిజువల్ మేల్ ఫెలో హస్బెండ్ మ్యాన్ సోవన్ అని ఉన్న ఎన్నో పదాలనే అంటే మనిషికి సంబంధించింది తర్వాత స్ట్రాంగ్ నంబర్స్ సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ సిక్స్ సిక్స్ సిక్స్ కి స్ట్రాంగ్ నంబర్స్ ఏమి చెప్తుంది చూడండి ఫైవ్ ఫైవ్ పురాతనమైన సంఖ్య తర్వాత సిక్స్ ఒక సంఖ్య సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ మూడుగా విభజించినారు స్ట్రాంగ్ నంబర్స్లో మటుకు అంటే ఫస్ట్ నంబర్ ఏమో సిక్స్ సిక్స్టీ అంటున్నాడు తర్వాత సెకండ్ నెంబర్ వచ్చి సిక్స్ ఇవి రెండు నెంబర్స్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా సున్నాసంగా అర్థమైపోతుంది లెక్కించడం అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ ట్వంటీ దాకా చూపించిన విషపూరితమైన జంతువు తర్వాత ఇంకొక మీనింగ్ సిక్స్ లో సో బుసలు ఏదో మనకు తెలుసు కదా సర్పం తర్వాత సిక్స్ సిక్స్టీ నైన్ మీనింగ్ టు బ్రీత్ అంటే గాలి పీల్చుకోవడం దట్ ఈస్ నథింగ్ గాలి పీల్చుకోవాలంటే కూడా ఏమి లేకపోయేది అక్కడ అంటే జీవం లేదన్నట్టు అవి చచ్చినది అన్నట్టు క్రీచర్స్ అన్ని కాబట్టి మృగం చచ్చినది వీళ్ళంతా నిత్య నరకానికి పోయేవాళ్ళన్నట్టు ఇవన్నీ మృగాలు సర్పాలు తీళ్ళన్నట్టు కాబట్టిక్కడికి వాక్యాన్ని నేను ఆపేస్తున్నా వచ్చే వారము మరికొన్ని విషయాలతో మనం ముందుకొస్తాం అటువంటి కృపణ గురించి అలా ప్రార్థిస్తాం వారు శుద్ధేవాదాలైనా నా ప్రాణ క్రీడ మీ సయ మీకే స్తోత్రి ఇంతవరకు మీరు మాకు సైకలు ఉన్నందుకు మీకు ప్రతి విషయాల్లో మీకే మేము అంగీకారంగా ఉండలాగా నా ప్రవర్తన అంతట్లో మీకు అధికారంగా సహపడండి ప్రభుత్వం చిన్న పిల్లలు లెక్కలు కడతారు ప్రభుత్వం బుద్ధి గలవాడు ఇది అర్థం చేసుకోవాలంటే ప్రభు అబ్ బుద్ధి ఇచ్చిండ్రో అందుకు ఇంతవరకు ధ్యానించగలుగుతున్నారు సహాయపడి మహిమానందమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం మీ వాళ్ళందరిని ఆశ్రయించి మీరు రాక వరుస పరుచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించున్నాం తండ్రి కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడండి నువ్వు కాక ఆమెన్